అని చెప్పేది నీకు పాపం అంటేందంటే నిద్రపోవడం వలన ఒక పాపం అంటే ఏమో నిరేం చేయలేదు అంటే నువ్వు ఏమి చేయకపోవడమే అక్కడ పెద్ద పాపం తనను తాను గుర్తించకపోవడమే అక్కడ ఉన్నటువంటి పాపం నిద్రలో మునిగినప్పుడు తనను తాను మరిచిపోయాడు తనను తాను మరిచిపోవడమే పాపం అని చెప్పింది సనాతన తనను తాను గుర్తెరుగుటయ్యే పుణ్యము తనను తాను మరచుటయే పాపం అంతే మన దృష్టిలో పుణ్య పాపాలంటే ఇవి అంతేగాని కర్మకాండలో కర్మ మార్గంలో చెప్పినటువంటి పుణ్య పాపాలకి జ్ఞాన మార్గంలో లెక్కలేదు వీటికి అసలు కౌంట్లెస్ వాటికేం విలువ లేదు ఏమండి నేను ఇవాళ నూట లక్ష బిల్వార్చన చేశానండి ఇప్పటికీ నా జీవితంలో నూట సార్లు చేశారండి లక్ష బిల్వార్చన ఎంత పుణ్యాన్ని సంపాదించుంటానంటారు అని అనుకోగానే నీ పుణ్యం క్షీణించిపోయింది భో అం పుణ్యం క్షీణించడం ఎంత టైంలో అయిపోతుండే రెపపాట్లు అయిపోతుంది ఎందుకంటా తలవగానే పుణ్య క్షీణత అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి నా పుణ్యం ఎంత అన్న తలపు నీకు రాగానే ఆ పుణ్యం క్షీణించిపోయింది అందుకని ఇలాంటి పుణ్యాలు మనకి ఎక్కలేదు సనాతన ధర్మం అందుకేం చెప్పిందంటే స్వస్థితి స్వరూప జ్ఞానం స్వనిష్ట స్వాత్మానందం స్వప్రకాశం వీటికి పుణ్యం అని పేరు స్వాత్మధర్మమే స్వధర్మం స్వధర్మే నిధనం పరధర్మో పరధర్మోభయావహ సూటిగా చెప్పేసింది భగవద్గీత పరధర్మం నీకంటే వేరైనదాని నీవు అనుకోవడం ఆ శవని నువ్వు అనుకోవడంతో వచ్చిందిరా బాబు ఈ గొడవ ఆ శవాని అనుకోవడమే దేహాత్మ బుద్ధి ఏ పాపం వేరేం లేదు కేవలాత్మస్వరూపుడవు నువ్వు పరశివ స్వరూపుడు దేహాత్మస్వరూపుడన అనుకుంటున్నావు పాపం అనగా పరదేశమున లేదు ఎక్కడో వేరే దేశంలో చేసే పనుల వల్ల వచ్చేది కాదు పాపం అంటే నేను నువ్వు మరిచిపోవడమే పెద్ద పాపం అని మన సనాతన ధర్మం బోధించినటువంటి స్వరూప జ్ఞాన మార్గం ఇది చదవండి మనసు నిద్రలో లేనందున శరీరము కదలకపోవచ్చు కాని ఆ దేహము చైతన్యమును ఆశ్రయించే ఉన్నది కానీ నీకేం తెలియడం లేదనడానికి కారణం మనసు నిద్రనే తెర వెనక్కు పోయింది కసేపు కసేపు సుప్త చేతనమైంది అన్నాం సుప్తచేతనం అంటే చైతన్యం లేదా లోపల జరిగే పని ఉన్నాయి అలారం కొట్టేది కొడుతూనే ఉంది లేపేది లేపుతూనే ఉంది పడుకునేది పడుకునే ఉంది ప్రవహించేది ప్రవహిస్తూనే ఉంది పరిగెట్టేది పరిగెడుతూనే ఉంది గుండె కొట్టుకునేది కొట్టుకుంటూనే ఉంది స్వకీయమైన చైతన్యం పనిచేస్తూనే ఉంది పరకీయమైన మనసు మాత్రమే ఆగింది అంతే మనలో రెండు ఉన్నాయండి స్వకీయం పరకీయం స్వచేతన పరకీయచేతన అంటే మనం మనవాళ్ళు మేధస్సుని విభజించారనమాట తెలివితేటల్లో పెద్ద మెదడుకు సంబంధించినటువంటి అంశాలు ఇవి చిన్న మెదడుకు సంబంధించిన అంశాలు ఇవి కేంద్ర నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన అంశాలు ఇవి అని బాగా మనం ఆ పరిశోధించిన అంశాన్ని ఇక్కడ సూటిగా తేట మాటలతో చెప్తున్నాడు అనమాట ఈ చైతన్యం నీలోనే ఉంది నాయన ఆ చైతన్యం ఉంది కాబట్టి ఈ శరీరంలో లేచేవు ఆ పరకీయమైన మనస్సు ఈ శరీరంలో లేచి ఏమైనా ఈ శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాత ధర్మాలను తెలియజెప్తోంది అంటే దాని వెనక ఉన్న చైతన్యం పనిచేస్తుంది కాబట్టి ఆ చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యం ఉండటం చేతనే ఈ మనస్సు ఏదైనా తెలియజెప్తుంది అంటే గాని బుద్ధేస్తు పరతస్తు సహా మనం ఎప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంద్రియాలకు పరమైనది మనస్సైతే ఆ పరమునకు మనస్సైనది బుద్ధి ఆ బుద్ధికి పరమైన చైతన్యం ఉంది కదా అక్కడ ఆ చైతన్యం ఉండబట్టే ఈ మనసు బుద్ధి ఈ ఇంద్రియాలు ఏమైనా కదులుతున్నాయి పనిచేస్తున్నట్టు కనబడుతున్నాయి ఏదో వృత్తి వ్యవహారం జరిగి ఫలితములు వచ్చినట్లు కనబడుతున్నవి అనుకోవడమే తప్ప ఇది ఉన్నది కాదు హ ఇంద్రియములు కూడా చైతన్యము ఆశ్రయించే చెలించుచున్నవి కనులు చూచుచున్నవి అని అందుము కళ్ళు చూడవు చూసేందుకు కళ్ళు ఉన్నవింపుల్ అలాగే వినేందుకు చెవులున్నవి ఆగ్రాటకు నాసికమున్నది రుచి చూచుటకు నాలుిక ఉన్నది స్పృశించుటకు చర్మమున్నది ఇలా మనకున్న జ్ఞానేంద్రియాలన్నీ అలా ఉన్నాయి అంతే అవి పనిముట్లే తప్ప అవి స్వయంగా జ్ఞానాన్ని ఇవ్వలేదు చైతన్య సహాయం లేకపోతే అవి ఏం పనిచేయలేవు జ్ఞానాన్ని ఇవ్వలేవు ఓసారి సముద్రం దగ్గరికి తీసుకెళ్లేరు మమ్మల్ని సముద్ర స్నానం చేయడానికి సాధారణంగా సముద్రం దగ్గరికి పొద్దున పూట సాయంత్రం పూట వెళతారు ప్రజలందరూ ఏమిటయ్యా విశేషం అంటే సూర్యోదయం సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటాయి ఏమిటో ఈ అద్భుతం ఏమిటా తీసుకెళ్తే ఈ ఆహా అద్భుతం ఓహో అద్భుతం అని అందరూ గంతులేస్తారు నేనేదో మామూలుగా సామాన్యంగా చూస్తూ ఉన్నా ఏమిటి రా బాబు ఏమిటి ఇందులో అంత గంతులేసే అంత ఆనందం ఏమిటి అని అంత అందంగా కనపడుతూ ఉంటే ఇంత అద్భుతంగా కనపడుతూ ఉంటే ఏముందంటే ఆయన ఏమిటం మారలేదు మారాడా మధ్యంజన భానుమండలమైనా సూర్యుడు అదే ఉదయిస్తున్న సూర్యుడైనా ఆ సూర్యుడే అస్తమిస్తున్న సూర్యుడైనా ఆ సూర్యుడు సూర్యస్థానంలో ఏం భేదం లేదు కదా ఇప్పుడు మన తగాదు ఎక్కడొచ్చింది భ్రాంతి దృశ్య భ్రాంతి అంతకు మించి అక్కడ ఏముందిరాయినా సూర్యుడు సూర్యుడు గాని నాకు సూర్యుడు సూర్యుడుగానే కనబడుతున్నాడే నాకేమి నీ అందం నువ్వు అంటున్న గంతులేసేంత అందం గాని ఆనందం గాని ఎగిరే